సహనా సహనౌనత్తు సహ వీర్యకరవై తేజస్వినీతమస్ మా విద్విషావహై శిశ కంత కుత్ర సంసారోయమదీవ విచిత్ర కయా తింతయ తదిహ్రా భోవిందం భోవిందం గోవిందం భూమతే ఇక్కడ శంకర్లు విమర్శించట్లేదు పరామర్శిస్తున్నారు విమర్శ తీసుకుంటే అది విమర్శగా ఉంటుంది అయితే స్వామి చాలా మంచి మాట చెప్పారు ఎవరికి విలువ నేను ఎందుకు సేవించాలి అందుకని నిన్ను వదిలివేయమని శంకరులు ఎక్కడా చెప్పట్లేదు బాగా చూడండి నిన్ను వదలమని శంకరులు ఎప్పుడూ చెప్పరు ఈ సంసారం అంతా అబద్ధం ఇదంతా విలువ లేని వదిలిపారాయి భార్యను వదిలేయి భర్తను ఎప్పుడు అనరాయన ఏ రోజు అనరు అంటే అసలు ఈరోజు ఈ గ్రంథాలు వాంగ్మయాలు ధర్మాలు ఇవన్నీ భ్రష్టుపట్టిపోతాయి కాబట్టి వదలమని ఎక్కడా శాస్త్రం చెప్పదు అర్థం చేసుకుని ఎదగమని చెప్తుంది వదలమనడం వేరు ఎదగమనడం వేరు వదలడం అంటే మన యొక్క ప్రయత్నం అవగాహన రాహిత్యంతో కూడుకున్న ప్రయత్నం ఎదగడము అనంటే అవగాహనతో కూడుకున్న ప్రయత్నం ఇందులో ఏది గొప్పది అవగాహనతో కూడుకున్న ప్రయత్నం అవగాహన రాహిత్యంతో వదలడం అది ఎప్పటికైనా మళ్ళీ పట్టుపట్టేస్తుంది అవగాహనతో కూడుకున్న ప్రయత్నం ఎప్పుడు పట్టు పట్టదు కాబట్టి ఇక్కడ భార్య సంసారమా భర్త సంసారమా పిల్లలు సంసారమా ఇల్లు సంసారమా డబ్బు సంసారమా కాదు శంకర్లు ఇక్కడ అంటారు సంసారోయం అతీవ విచిత్ర ఇది విచిత్రమైన సంసారమయ్యా ఏమిటి నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇల్లు నా డబ్బు అంటున్నావే ఒక్కటి ప్రశ్నించు నా అన్నది ఏదైనా నీతోనే ఉండాలి అర్థమైందా ఒకటి గుర్తు పెట్టుకోండి నా అన్నది ఏదైనా నీతోటే ఉండాలి నా చెయ్యి మీరు నడుస్తుంటే మీతోనే వస్తుంది అర్థమైందా చెప్పండి నా భర్త అన్నారు మీతోనే నడుస్తున్నాడా జీవితం అంతా లేదు మరి నా చెయ్యి అన్నప్పుడు మీతోనే నడిచింది మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది నా భర్త అన్నప్పుడు మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేస్తాడా మరి ఈ నాకి ఆ నాకి తేడా ఏంటి అక్కడేదో కొంత పరిధి ఉందా అది గుర్తించండి ఇక్కడ నా చెయ్యి అన్నప్పుడు దీనికి కొంత అవగాహన మనం చేసుకోవాలి ఇక్కడ నా భర్త అన్నప్పుడు నా చెయ్యి నాలో ఒక భాగం నా భర్త నా కుటుంబంలో భాగం అంతే నాలో భాగం ఏం కాదు నాకంటే అన్యుడు అర్థం చేసుకున్నా అర్థమైందా ఈ చెయ్యి నాలో ఒక భాగం కానీ నా భర్త నా భార్య నా పిల్లలు బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా కుటుంబంలో సమాజంలో భాగం అంతే బస్ ఎంత తేడా ఉందో చూడండి సరే నా చెయ్యి అంటున్నారు కదా అందుకనే దీన్ని బాగా సబ్బెట్టి తోముతున్నాం రోజు ఇచ్చేస్తున్నాం దీన్ని క్రిములు రాస్తున్నాం శరీరాన్ని బాగా పోషిస్తున్నాం అంతా నాలో భాగం అంటున్నాం కదా ఈ శరీరం కూడా నేను వాడుకుంటున్నటువంటి ఒక ఇళ్ళు మాత్రమే అంటే అద్దెకు పుచ్చుకున్నటువంటి ఇళ్ళు ఎప్పుడైతే అద్దె కట్టడం మానేస్తామో అయిపోయిల్లు వెంటనే మనల్ని పంపించేస్తాడు సంయోగాచ్చ వియోగాచ్చ కాతత్ర పరివేదన అంటారు శుకుడు వ్యాసుడికి చెప్తాడనట నాన్న ఈ సంసారం ఒక మహానది ప్రవహిస్తూ ఉంది దాంట్లో ఇటువైపు ఒడ్డున రెండు చెట్లు ఉన్నాయట ఈ చెట్లు గొప్ప అందంగా ఉంటుంది కానీ పుల్లలు ఎండిపోతాయి కదండి కొమ్మలు ఎండిపోయిన కొమ్మ ఒకటి రాలిపోయి ఒక కర్రప్లో పడిపోయిందట ఈ నదిలో ఈ ప్రవాహానికి కొట్టుకుపోతుంది అవతల ఒడ్డు నుంచినటువంటి చెట్టు యొక్క కొమ్మ కూడా ఎండిపోయి ఒక పుల్ల రాలిపోయింది అక్కడి నుంచి ఆ పుల్ల కొట్టుకుని వస్తుంది ఈ పుల్లా కొట్టుకొచ్చింది ఆ పుల్లా కొట్టుకొచ్చింది ఇక్కడ రాలిన చెట్టు పుల్ల అటువైపు రాలిన చెట్టు పుల్ల ఇంత దూరం ఉన్నా ఒకచోట కలిసింది ఈ ప్రవాహంలో కాలం ఇది కలిసి ప్రయాణం చేస్తుంది ఎంతకాలమో కొంతకాలం కలిసి కట్టుకుని అలా వెళ్ళదు కదా మళ్ళీ గట్టి ప్రవాహం ఒక్కటి తాకిందనుకోండి ఎక్కడైనా ఇలా వేరైపోతుంది దీని దారి దీందే దాని దారి దాంతే అలాగనే ఏ ఒడ్డునో వీడున్నాడు ఇంకో ఒడ్డునో ఆవిడుంది ఇది వీడికి తెలియదు వీడెవరో దానికి తెలియదు ఒకరికొకరు తెలీదు కలుస్తున్నారు చిత్రమైన గారెడది నిజంగా కదండి అసలు ఏమిటండి నిజంగా ఒకటి ఆలోచించండి పెళ్ళి అనే ఒక వ్యవస్థతోటి అసలు కళ్ళు ముక్కు కళ్ళు చేతులు పరిచయం లేని ఒక వ్యక్తి ఒక స్త్రీ ఇద్దరు కలుస్తున్నారు పోని ఈ పెళ్ళి కంటే ముందు తల్లి చెల్లి అందరూ ఉన్నారు అందరికంటే దీని మీద ప్రేమ వచ్చేస్తుంది ఈవిడికి వీడి మీద ప్రేమ వచ్చేస్తుంది ఏంటి చిత్రమైన గారెడండి కన్నవాళ్ళు ఉన్నవాళ్ళు పన్నవాళ్ళు అందరూ పోతున్నారు ఈ చిత్రమైన గారిడు కాదండి ఎక్కడి నుంచో వచ్చిన దాని మీద ఈ మోహం ఏంటి ఎక్కడి నుంచో వచ్చిన వాడి ఈ మోహం ఏంటి మన తల్లిదండ్రి ఇదిగో రేపటి నుంచి వీడే నీ భర్త అంటే వాడి మీద మనకు పట్టిన బంధం ఏంటి ఇదిగో రేపటి నుంచి ఇదే నీ భార్య అంటే దాని మీద మనకు పట్టిన మోహం ఏమిటి అందరినీ మర్చిపోవడం ఏంటి ఇప్పుడు ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది మిగతాన్ని ఆరిపోయినట్టు తల్లి లైట్ ఆరిపోయింది చెల్లి లైట్ ఆరిపోయింది అన్నయ్య లైట్ ఆరిపోయింది వదిన లైట్ ఆరిపోయింది అందరి లైట్లు ఆరిపోతున్నా ఈ భార్య లైట్ ఒకటే వెలుగుతుంది వీడికి దానికేమో భర్త లైట్ ఒకటే వెలుగుతుంది చిత్రమైన గారడి చేస్తున్నావు తమాష చూస్తున్నావు పోలాగైనా ఉంచేవా ఈ లైటు ఈ లైట్ ఒకటి ఒకటి మొహం చూసుకున్నలా అయినా ఉందా జనరేటర్ లాగిపోతుంది అది డౌన్ అయిపోతుంది నిలబెడుతున్నాడా పోని అందరినీ మైమరిపించేటువంటి ప్రేమని భార్య మీద అందరినీ మర్చిపోయేలాంటి ప్రేమని భర్త మీద ఇద్దరు ఒకరి మీద ఒకరు అలా కుప్పించుకుంటున్నారు కదా ఈ ప్రేమ ఎంతవరకు అలా ఉంటుంది ఇంకో జీవుడు వచ్చేంతవరకు ఓ కొడుకో కూతురు రాగానే ఇంక వీళ్ళ ప్రేమలో కొంత భాగం ఈవిడి దగ్గర నుంచి కొంత భాగం ఈవిడి దగ్గర నుంచి కలిపి వీడి మీద డిపాజిట్ అవుతుంది ఇప్పుడు రెండోది ఉందనుకోండి రెండో ఇష్యూ ఇంకొంత భాగం ఇక్కడ నుంచి ఇంకొంత భాగం ఇక్కడ నుంచి డిపాజిట్ అవుతుంది మూడోది ఉందనుకోండి ఇంకొంత భాగం కొంత భాగం నాలుగో ఉందంటే ఉన్నంత భాగం అంతా పోయింది ఆ తర్వాత ఈ భార్యకి భర్త భర్తకు భార్య వీళ్ళు ఉదయం చూసుకుంటే చిరుచురులు సాయంత్రం చూసుకుంటే పరపరలు ఇవి ఎందుకు ఈ నలుగురు ఇంట్లో చాలి ఇది ఒక మహా సంసారం స్వామి వెళ్ళి మీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి ఒక పెళ్ళి మాట్లాడే మాట్లాడ మరి శంకర్లు ఎందుకు మాట్లాడారు ఆయనకి ఎన్ని పెళ్ళిళ్ళు కాతే కాంత కస్తే పుత్రారోయమీవ విచిత్ర ఇప్పుడు చూడండి ఎంత విచిత్రమో అంత ఆకర్షణీయంగా అంత ప్రేమగా ఉన్న భార్యాభర్తలు పిల్లలు చేసేప్పటికీ వీళ్ళ ప్రేమలన్నీ పంచుకొని పంచుకుని వాళ్ళ మీద పెంచుకొని ఇంకా కొడుకు కూతురు కొడుకు కూతురు మీద పెంచుకుంటారు కదా ఇప్పుడు చూడండి వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏమైనా స్థిరమా వాళ్లకు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకెవరైనా పుట్టుకొచ్చారంటే ఇంకా వాళ్ళ ప్రేమల్ని సగం పంచి దీనికి పెడుతుంటారనమాట అబా నా మనవుడండి నా మనవరాలండి ఇంక అయిపోయింది అంతవరకు కొడుకు కూతురు అనుకుని తిరిగినటువంటి వీళ్ళు ఇప్పుడు మనవడు మనవరాళ్ళ మీదకెళ్ళింది షకర్లు అదే అంటున్నారు సంసారోయం అతీవ విచిత్ర విచిత్రమైన సంసారం ఏమిటనంటే నాది ఏది కాదు ఏది నాది కాదు కానీ అన్నీ నాది నాది నాది నాది అనుకుని పట్టుకుంటున్నాను సరే పట్టుకున్న నావి అన్నీ కూడా నాకుగా మిగిలిపోతున్నాయా నాతోనే మిగిలిపోతున్నాయా నా వెంటే వచ్చేస్తున్నాయా క్యం కయా తత్వం చింతయ తదిహ్రాత భార్య భర్త పిల్లలు ఇల్లు డబ్బు అనేది బంధం ఇది నా భార్య అని బయటేమైనా ఆ భార్య నెత్తి మీద కేర్ ఆఫ్ సుబ్బారావుని రాసిపెట్టిందా ఈవిడి నెత్తి మీద రాయలేదు వాడి నెత్తి మీద రాయలేదు కాబట్టి భర్త అనేది బయట కనపడదు భార్య అనేది బయటికి కనపడదు గమనించండి అది లోపల ఆ స్త్రీ లోపల ఇతరు నా భర్త అనే భావన నాటుకుపోయింది ఈ మగవాడి లోపల ఇది నా భార్య అనేది నాటుకుపోయింది బయట భార్య కనబడట్లేదు బయట భర్త కనపడట్లేదు బయట ఇతను మగవాడు ఈవిడ ఆడావిడ కానీ భార్య భర్త అనేటువంటిది బంధము అంటున్నారు కదా ఈ బంధం ఏమైనా చేతులు కట్టుకుని తిరుగుతున్నారా రెండు కాళ్ళు కట్టుకుని ఆడుకుంటున్నారా లేకపోతే ఏమిటి ఒళ్ళు ఒళ్ళు అలా గట్టిగా అలా బిగపట్టుకుని నడుస్తున్నారా బంధముడే బంధం మన ఏవ మనుష్యా బంధమోక్ష మీ మనసులో ఉంది నా భర్త నా పిల్లలు చూడండి వాళ్ళు పిల్లలు నా అనేది ఎక్కడుంది మనస్సులో ఉంది ఇల్లు బయట ఉంది నా ఇల్లు అనేది ఎక్కడుంది లోపల ఉంది ఆ ఇంటికి ఇల్లు ఎవరిదండి అని అడగండి అది చెప్తుందే చెప్పదు కానీ సుబ్బలక్ష్మి గారిని అడగండి ఇల్లు ఎవరిదని నాది గమనించండి నా చెప్పులు నా ప్లేటు నా బ్యాగు నా మంచము నా కంచెము నా ఇళ్ళు నా ఉళ్ళు నా బట్టలు నా భర్త నా భార్య నా పిల్లలు ఈ నా నా నా నా అనేటువంటిది నా అన్నీ కూడా ఎక్కడ తెలుసండి మనస్సులో ఏర్పడ్డాయి బయట ఏమి లేవు బయట మగాడు ఒక ఆడావిడ పిల్లలు ఇళ్ళు చెప్పులు బట్టలు ఉన్నాయి వాటికి నా అని తగిలించేది ఏమిటి తెలిసండి మనస్సు బాగా విచారణ చేయండి సంసారం ఎక్కడ లేదు బయట సంసారం ఏమీ లేదు మనుషులు ఇల్లు భార్య పిల్లలు వీళ్ళే ఉన్నారు కానీ సంసారం ఎక్కడ తెలిసింది శంకర్లు అంటారు సంసారోయం అతీవ నా భార్య నా పిల్లలు అంటున్నావే ఆ నా అనేది విచిత్రమైన సంసారం అందుకనే అది కట్టేనుకోండి ఆలోచించింది భార్య పోతే భర్త అనుకుంటాడు అయిపోయింది నాకు జీవితం అనుకోండి భర్త పోతే భార్య అనుకుంటుంది ఇంకా నా జీవితం అయిపోయింది పిల్లలు పోతే తల్లిదండ్రులు అనుకుంటారు అయ్యో ఉన్న ఒక్క కాని కొడుకు చచ్చిపోయాడు ఇక మాకేమిటి దిక్కు ముక్కుని ఏమీ ఇబ్బంది లేదు సంసారం నడుస్తూ ఉంటుంది బాగా ఆలోచించండి ఎండాకాలం వచ్చింది మామిడి పళ్ళుతోటి పచ్చగా చెట్లంతా కూడా మంచి మామిడి పళ్ళతో కనిపిస్తుంది మళ్ళీ అక్టోబర్కి ఆ మామిడి చెట్టుకి ఏమైనా కాయ కనిపిస్తుంది నవంబర్కి డిసెంబర్కి కనపడతాం మార్చి ఏప్రిల్ మే జూన్లో కనిపించిన మామిడి కాయలు పచ్చగా ఆకులతోటి కాయలతోటి కనిపించింది అక్టోబర్ నవంబర్లో కాయలు కనిపిస్తాయా కనపడవు అర్థమైందే అవి లేవని మామిడి చేతి ఎప్పుడు బాధపడతాం మళ్ళీ హేపు మార్చి రాగానే మళ్ళీ మొయాల్సిందే కాబట్టి అలాగనే ఈ లోకంలో ఒకడు పోయాడని ఇంకొకళ్ళు పోవాల్సిన అవసరం లేదు ఎందుకని ఒకడు వచ్చాడని ఇంకొకళ్ళు రాలేదు అర్థమైందే ఎవడిది వాడేక్కడ వచ్చాడు ఇక్కడ పడ్డాడు అనుభవిస్తున్నాడు పోతున్నాడు అందుకనే వేద వ్యాసులకు కూడా సుఖమహర్షి నానా నువ్వేదో బాధపడిపోతున్నావు ఇదంతా రుణబంధమే ఇది అంతకు రెండోది లేదు ఈ ఒడ్డునేదో ఒక కట్టె పుల్ల విరిగి పడితే ఆ ఒడ్డునేదో ఒక కట్టె పుల్ల విరిగి పడితే చెట్టు నుంచి ఇవి రెండు ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక సమయం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక సమయానికి రెండు కలిసిపోయాయి ప్రవాహం తాగిడికి ఒక్కసారి రెండు పుల్లలు విడిపోయి ఎవరిదారినా అవి విడిపోయాయి మానవ బ్రతుకులు కూడా అంతేనయ్యా అలా కలుస్తాము అలా విడిపోతాము కాబట్టి సంయోగాచ్చ వియోగాచ్చ కా పరివేదన ఎందుకు పరివేదన ఈ చక్రం తిరుగుతూ ఉంది ఒక పాయింట్లో ఎవరో ఒకళ్ళు పోవాలి కదా పోవడం సహజం నిలబడి ఉండలేరు ఎవరు కూడా రాళ్లలాగా రప్పలాగా ఉండలేరు అయితేనండి కరెక్టే కాదండి మరీ ముప్పైకి నలభైకి యాభైకి అలా చచ్చిపోవడం ఎందుకండి మా ఇంట్లో ముసలానున్నాడండి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వాడవచ్చు కదా ఒకరి మరణాన్ని నిర్ణయించే శక్తి ఇంకొకరికి లేదు ఒకరి జన్మను శాసించే శక్తి ఇంకొకరికి లేదు జన్మ మరణాలు దైవాధీనాలు మన యొక్క చేతులు లేవు కాబట్టి ఆ జన్మనిచ్చింది వాడు మరణాన్ని నిర్ణయించింది వాడు మనం ఎంత మాత్రం అనంటే నిమిత్త మాత్రం భవసాచి వసంతే నిమిత్త ఆత్రంగా తటస్థంగా చూడాలి పరమాత్మ దీని ఆయుష్ ఇంతని రాశారా అయిపోయిందా ఓకే ఇప్పటి నేను ఒక భర్తగా తనకు భర్తగా నేను ఒక పాత్ర పోషించాను నిజంగా మనం ఆడేది నాటకం అదే ఇక్కడ శంకర్లు ఎంత గొప్ప నాటకం ఆడుతున్నాం నాటకము అని తెలియకుండా దాంట్లో నిలబడిపోతున్నాం అది అన్నమయ్య కూడా దాని గురించి మంచి కీర్తన రాశారన్నమాట నానాటి బ్రతుకు నాటకము నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజము ఓవుటూనిజము పుట్టుటయూ నిజము ఓటయు నిజము మరి నిజంగా పుడుతున్నాడు పుట్టడం నిజమైనప్పుడు పోవడం కూడా నిజమే కదండి అవునా పుట్టడం ఎంత నిజమో పుట్టింది ఎలాగైనా పోవాలి ఇప్పుడు పోకూడదు అప్పుడు పోకూడదు మనం ఎందుకు అలా ఆలోచించదు ఇట్స్ ఎ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి పిల్లలు బాగా పాప పెద్దగా వాళ్ళు మొహమాటంగా అలా ఉంటారు వాళ్ళు వచ్చి ఒక రెండు గంటలు మూడు గంటలు అప్పుడు ఈ పిల్లలు కొద్ది కొద్దిగా పరిచయం అవుతారు వస్తారు వీళ్ళు చాక్లెట్ ఇస్తారు తింటారు ఆంటే అంకుల్ మీరు ఎప్పుడు ఇచ్చారు అలా ఇలాగే ఎక్కడా ఏంటంటే నన్ను అడుగుతారు వాళ్ళతో ఆడుకుండా ఉంటారు ఇంక అయిపోయింది అనుకోండి టైం వాళ్ళు వెళుతున్నారు అనుకోండి మేము వెళ్తాంరా మేము వెళ్తాం బాబు అనిడే వెళ్ళకండి ఇంకొద్దిసేపు ఉండండి ఇంకొద్దిసేపు ఉండండి ప్లీజ్ ఇంకొద్దిసేపు ఉండరా అని గోలెత్తారు వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే మనం ఎలా నోకుంటామండి పాపం పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు మాకు ఎన్ని పనులు ఉన్నాయో పాపం వాళ్ళకి ఏం తెలుసు చెట్టు పిల్లలు అలానే అంటారు అక్క అలానే ఒక ఐదు నిమిషాలు కూర్చుని వెళ్ళిపో అంటారు మళ్ళీ ఐదు నిమిషాలు కూర్చుని అనుకోండి వాళ్ళ కోసం మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత అంటే ఈరోజు వెళ్ళిపోకండి రేపు వెళ్ళండి అంటారు వాళ్ళు అన్నారని మనం ఉంటామా మన పనులు మన సంవసారం అనుకుని ఉంటామా ఉన్నాం వెళ్ళిపోతాం అలాగనే ఇక్కడ కూడా వీడు వెళ్ళిపోతుంటే లేకపోతే ఆవిడ వెళ్ళిపోతున్నా మనం పట్టుకుని ఇంకా వెళ్లకు వెళ్ళక నడుస్తుంటే అక్కడ ఏముడు కూడా ఇ కాలం అయిపోతే నువ్వు ఇలా ఏడిస్తేలారా నీకు ఇవ్వలసిన చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చేసాడు కదా వదిలి ఇంక ఉంచుకున్నా ఉంటే నీ దగ్గర పీక్కుపోతుంటానికి వదిలి ఇంకా అయిపోయింది పుట్టుటయుని నటనడే మేమనీ నాటకము ఎట్ట గలదే ప్రపంచము మన ఎదురుకుండా ఉండేది ప్రపంచం కానీ దాన్ని దాటి అవతలకి వెళితే కైవల్యం కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రపంచం అనే తెర దగ్గర ఉండిపోతున్నాం ఈ తెరను తెరిచి చూస్తే కైవల్యం ఉంది తెరవట్లేదు మనం ప్రపంచం దగ్గర ఆగిపోతున్నాం మన దృష్టి పదార్థం దగ్గర ఆగిపోతుంది యదార్థం దగ్గరికి వెళ్లకుండా నిలబడిపోతుంది అప్పుడు ఈ సంసారంలో మనం ఆడే నాటకం కదండి ఒక్కటి ఆలోచించండి మను ఎంత గొప్ప పాత్ర పోషిస్తున్నామంటే సంసారంలో ఒకే వ్యక్తి వాణ్ణి భర్తగా భార్య చూస్తుంది కొడుకుగా తల్లి చూస్తుంది నాన్నగా కొడుకు చూస్తాడు తాతయ్య లాగా చూస్తాడు మనవుడుగా తాతయ్య చూస్తాడు అన్నా అని చెల్లి పిలుస్తుంది కానీ ఇంతమంది ఎక్కడున్నారండి వాళ్ళు ఇంతమంది ఉన్నారా చెప్పండి లేరు మరి ఇంతమంది లేకపోతే ఇంతమంది పిలుస్తుంటే విభిన్నంగా వాడు ఇన్ని రకాలుగా ఇలా స్పందిస్తున్నాడు మరి లోపలి ఇంతమంది ఉండాలి కదా పోనీ ఇప్పుడు అమ్మ ఒరే సుబ్బారావు అని పిలవంగానే వెంటనే అమ్మ వచ్చాడు అనుకోండి ఆకు పచ్చ షర్ట్ ఇప్పుడు వెంటనే వాళ్ళు అవిడా ఒకసారి ఇలా రండి వెంటనే చొక్కా విప్పేసి వస్తున్నానే అనుకుని పసుపు చొక్కా వేసుకునేలా భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ చొక్క తల్లి దగ్గరికి చొక్కా చెల్లి దగ్గరికి చొక్క కొడుకు దగ్గరికి చొక్క తాతయ్య దగ్గరికి చొక్క కావాలా చెప్పండి చొక్కాలే మార్చక్కర్లేదు లేకపోతే ముక్కులు వేరుగా పెట్టుకుని ముక్కు భార్యకి ముక్కు కళ్ళు మార్చాలా ఇండియాలు మార్చక్కర్లేదు వస్త్రాలు మార్చక్కర్లేదు దేహం మార్చక్కర్లేదు ఏది మారదు మనిషి మారడు మరి ఏం మారుతుంది మనస్సు మారుతుంద ఎందుకు మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో అంటే ఒకే మనిషి ఇన్ని పాత్రలు పోషిస్తున్నాడు అంటే ఇది నాటకం అంటారా సత్యం అంటారా అంటే నువ్వు నిజంగా నీ పాత్రల్ని పోషించగలిగితే నిర్లిప్తంగా ఉండి అది గొప్పతనం తస్మాత్ యోగి భవ అర్జున అర్జున కూర్చుని ఏడవడం కాదయ్యా ఏడుపుకి అవకాశం ఇవ్వక్కర్లేదు ఇక్కడ ఎందుకని జాతస్య హిద్ద్రువో మృత్యుహూ వంజన్మ మృతస్యచ పుట్టాడు అంటే చావాలి వాడికి ఆల్మోస్ట్ రాసి పెట్టేశాను కాబట్టి ఇక్కడ శంకర్లు అదే అంటారు కాతే కాంత కస్తేపుత్ర ఇది విచిత్రమైన సంసారమయ్యా బయట ఏమీ లేదు అన్నీ లోపలే పెట్టుకున్నావు సంసారం లోపల బయట ఏం లేదు బయట చక్కటి భార్య నవ్వుతూ పలకరిస్తుంది పిల్లలు ఇళ్ళు అన్ని బయట అలా ఉన్నాయి కానీ సంసారం ఎక్కడ మోస్తున్నావు ఇక్కడ ఇక్కడ అంటారు శంకర్లు కశ్యత్వం కహ కుత ఆతత్వం చింతయ తదిహ్రా తమ్ముడు ఒక్కసారి ఆలోచించు ఏంటిది సార్ వాళ్ళ గురించి నువ్వు జీవితాన్ని వెచ్చిస్తున్నావు కదా దాన్ని నేను తప్పు పట్టేది నీ పాత్రలు అక్కడ నిష్పక్షపాతంగా పోషించారు ఈ దుఃఖం కూడానండి చాలా విచిత్రమైన దుఃఖం ఇది బాగా ఆలోచించండి ఒక వ్యక్తి భార్యో భర్త ఆలోచించండి జబ్బు మంచం మీద పడి ఒక్క ఐదేళ్లు కనుక నరకం అనుభవిస్తూ ఉండే ఈ భార్యకు కానీ భర్తకు కానీ మీరు ఆలోచించండి వీళ్ళు ప్రిపేర్ అయిపోతారు డాక్టర్ గారు వచ్చామ్మా ఇంకా ఒక పది రోజుల కంటే ఎక్కువ ఉండడు ఇప్పుడు ఈవిడకు కూడా దుఃఖం రాదు కొంత దుఃఖం లోపలున్నా ఓ కట్టెలు తెచ్చుకొని పరిగెట్టేంత కన్నీరు మున్నీరు ఏమైపోరు ఎందుకని ఐదేళ్ళగా ఈ నరకం అనుభవిస్తున్నారు కనుక ప్రిపేర్ అయిపోతారు మెంటలీ అంటే ఒక వ్యక్తి పోవడాన్ని మనం ముందుగా ప్రిపేర్ అయితే దుఃఖం ఎక్కువ ఉండదా సడన్గా కనుకపోయాడు అని అంటే దుఃఖం ఎక్కువ ఉంటుందా అంటే దుఃఖం వ్యక్తి పోవడం కాదు మనం ప్రిపేర్డ్గా లేమంతే ఒకళ్ళు ఇంటికి తీసుకెళ్లారని నన్ను తీసుకెళ్ళి స్వామీజీ మీరు ఇంట్లో కడుగు పెట్టండి అంటే ఒక అడుగు ఇంట్లో పెట్టి ఇంకో అడుగు ఎక్కడెట్టాలి వీలో అంటే నేనేమో త్రిశంఖ స్వర్గంలాగల డ్యాన్స్ ఆడాలా అబేబి అలా కాదని ఇంటికి రమణమని అడుగుతున్నాను వెళ్ళాను వెళ్తే స్వామి మీరు రోజు రుద్రాభిషేకాలు అర్చన జపం చేస్తారు కదా మా కోసం ఒక్క సహాయం చేయరా అని అడిగాను ఏమిటండి అన్నారు ఇదిగో ఈయన ఒక ఎనిమిదేళ్ళగా జబ్బు పట్టున్నారండి ఇంక అసలు బాగుపడేది అవకాశాలు ఏమి లేవండి ఈయన అసలు కోలుకోరండి ఏం చేయమంటారని ఈయన్ని నిన్నీ ఏం చేయాలని ఆయన పోయే మార్గం చెప్పండి ఇప్పుడు వీళ్ళ మాటలు నమ్మి సంసారాలు మాటలు నమ్మి మీకెందుకండి నేను మంత్రజపం చేస్తాను ఇంక రేపు పోతాడన్నాను అనుకోండి వాడు పోయి ఏదో రకంగా పోయాడు అనుకుందాం సపోజ్ నామందరం బలించి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా నాకు బ్రాండ్ ఏమేస్తా అంటే ఎవరైనా పాలంటే స్వామిని పట్టుకలేండి పంపించేస్తారు ఆలోచించండి అదే వ్యక్తి అంటే ప్రేమ కదా ప్రేమ ఉన్న ఇప్పుడు అతను బ్రతికుండడం సున్నా వేస్ట్ అంటే వ్యక్తి పోయినందుకు దుఃఖం ఎవరికీ ఉండదండి గమనించండి వ్యక్తి పోయినందుకు ఎవరికీ దుఃఖం ఉండదు లోపల ప్రిపేర్నెస్ లేకపోతే దుఃఖం వచ్చేస్తుంటుంది తర్వాత ఇంకొకటి ఆ వ్యక్తి ఉన్నంతసేపు మనకేమైనా సుఖమా కాదు వ్యక్తి పోయిన తర్వాత లేడు అనే వెలితి వల్ల దుఃఖం వస్తుంది కానీ ఇప్పుడు ఆ వ్యక్తి పోతే మనకు వెలితి ఏర్పడుతుంది ఇక నాకు లేడేమో నా దగ్గర ఉండడేమో ఆ ఒంటరితనం కోసం ఆ వెలితి కోసం మనం బాధపడతామే కానీ వ్యక్తి గురించి కాదు ఇది సత్యం యథార్థమే అందుకనే శంకర్లు ఇక్కడ అంటున్నారు కాతే కాంతే ఒక అద్భుతమైన విచారణ చేస్తున్నారు ఇదయ్యా సంసారం అంటే ఈ సంసారానికి టికానా లేదు ఊర్ధ్వ మూల మధాఖం అశ్వత్ ప్రాహురవ్యయం ఛందాసియర్ణాని వేదవిత్ అతం ప్రసృత गुण प्रवृद्धा विषय प्रवाला अतश्च मूलान्यु सतता कर्माबधी मनुष्यलोके नुपम से हतोप्य ना तो न चान चतिषा अश्वधमेनम सुवूल असंगश्रेन दृढ़ तत భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు అయ్యా అర్జున ఈ సంసారం అనేది గొప్ప వృక్షం ఎలాంటి వృక్షం అనంటే ఇది ఒక అశ్వద్ధ వృక్షం అశ్వద్ధ వృక్షాన్ని సంసారంతో పోల్చాడు ఆయన ఎందుకు పోల్చాడు అనంటే శ్వ అంటే రేపు అని అర్థం శ్వత్ అంటే శ్వే తిష్టతీతి అంటే రేపు ఉంటుంది అని అర్థం దానికి ముందు ఏం పెట్టారు ఆ అంటే అశ్వత్థము అంటే రేపు ఉండదు అని అర్థం ఆ వృక్షం రేపు ఉండదు అందుకనే దానికి పేరు అశ్వత్ము అని పేరు పెట్టారు ఊర్ధ్వ అధ శాఖ అశ్వత్థం ప్రాహు అవ్యయం ఈ సంసారం అనే చెట్టుకి మూలం ఊర్ధ్వం పైన ఉంటుందట శాఖోపశాఖలు కిందకుంటాయి నాకు అర్థమయ్యేది కాదు ఏమిటబ్బా ఇలా అన్నాడు కృష్ణుడని నేను ఒక ఒక షావుకారు గారు నన్ను ఒకరి ఇంటికి తీసుకెళ్ళారు ఏవంటే మీరు మా ఇంటికి రావాలి ఒక్కసారిని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళం కానీ అంతవరకు కృష్ణుడు చెప్పింది నాకు వెళ్ళగలేదు కానీ అక్కడికి వెళ్ళగానే వెళ్ళింది ఏమిటని చూస్తే అక్కడ వంశవృక్షం వేశారు అక్కడ ఈ వంశవృక్షానికి మూలం చూడండి ఇలా వేర్లు వేసి పైన పలానా కీర్తిశేషులు అలా అలా పెట్టి వాళ్ళ పేర్లు రాస్తారు ఆయన పేరు ఆవిడ పేరు అక్కడి నుంచి ఇలా ఒక గీత గీసి ఇలా లాగారు ఇలా గీశారు ఇలా ఇలా పెట్టారు వీరు కుమారులు కుమార్తెలు మళ్ళీ అక్కడ గీత మూలం పైకుంది శాఖల కిందకి కొడుకులు మనవుళ్ళు మనవరాళ్ళు వాళ్ళు వీళ్ళు ముని మనోళ్ళు వాళ్ళు నాకు అనిపించింది అప్పుడు అది చూడంగానే వెంటనే ఊర్ధ్వ మూలమధాఖ అశ్వత్థం ప్రాహురవ్యయం వీళ్ళు పోయారు ఇంకా పోయారు వీళ్ళు పోయారు వీళ్లు పోయారు వీళ్ళు పోయారు ఆఖరికి చేపెట్టి వీళ్ళు పోయారు అబే నేనంటే బాబు ఇంకా ఉన్నాను ఓహో మంచి అంటే అందరూ పోయారు పోయారు పోయారు అం ఏడుస్తున్నావు ఈ చెయ్యటని చెయ్యి పేరు రాస్తే పోయాడేవో అనుకుంటున్నావు మాకెందులో అబ్బే మేము ఉన్నాం రాసుకున్నాం పోయిన వాడు వచ్చి రాస్తాడేంటండి వాడు ఉన్నప్పుడు రాసేసుకుంటాడు పోతున్నాడు అనమాట అంటే పేరు రాసుకున్న వాళ్ళందరూ కూడా అందుకనే మన సంస్కృతిలో కీర్తి అని పేరు పెడతారు ఎందుకు అయ్యా నువ్వు చనిపోయినా నీ గురించి స్మరించుకోవాలి నీ కీర్తి శేషంగా ఉండాలి ఇక్కడ మిగులుండాలి భూమి మీద అలాంటి బ్రతుకు బ్రతకవయ్యా అంటుంది మన శాస్త్రాలు సరే నా బ్రతుకు ఇలాంటిది క్షణబంగురం యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్తి కుశలం గేహే నాకు గాలి ఆడుతున్నంతసేపు ఈ దేహానికి విలువ గాలి ఆగిపోతే దీన్ని శ్మశానంలో పది కట్టెల్లో ఒక కట్టెగా పెట్టి కాల్ చేస్తారు బూడిదైపోతుంది బాగా ఆలోచించండి ఆ కట్టెలేమో మనం బ్రతుకున్నప్పుడు కొంటే ఒక టన్ను రెండు వందలకో మూడు కొంటాం కానీ ఈ కట్టెకి ఎంత విలువ ఉందండి చాలా విలువ ఉంది గాలి ఆగిపోతే ఆ కట్టెల మధ్యనే ఈ కట్టె కూడా చేరుతుంది పచ్చిదో ఎండిందో ఆ కట్టెల మధ్యలో పడేస్తారు ఇప్పుడు అన్ని కలబడి కాలిపోతాయి కదా అన్ని కట్టెలతో పాటు ఈ కట్టె మధ్య ఉంటుంది కాలిపోతుంది చిటి అంతా కాలిపోయిన తర్వాత చితాభస్మము అంటారు కదా ఆ భస్మం నిజంగా మనం ఏరుకొచ్చేటప్పుడు మనిషి శరీరానికి ఆ చితి పేర్చిన తేడా లేకుండా బూడిద పడి ఇప్పుడు వేరు చేయండి ఏ బూడిద కట్టెల బూడిదని ఈ కట్టె బూడిదని వేరు చేయండి యావత్ పవనో నివసతి దేహే తావృతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ఏం విలువండి తర్వాత ఒక వ్యక్తి చనిపోయాడు అనంటే వెంటనే ఆ చనిపోయిన వ్యక్తిని చూసి మనకు దుఃఖం కట్టెలు తెంచుకొని వస్తుంది ఏడుస్తాం ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడుస్తాం విపరీతంగా ఏడ్చేస్తాం ఏడ్చి ఏడిచి గంట రెండు గంటలు మూడు గంటలు ఏడ్చిన తర్వాత శక్తి కోల్పోతాం ఆహారం ఉండదు ఏడవడానికి ఓపిక ఉండదు అలాగా నీరసించిపోయి దుఃఖంతో కళ్ళన్నీ ఎండిపోయి మనిషి పీక్కుపోయి అలా కూర్చొని చూస్తుంటాం ఎందుకంటే ఏడవాలని ఉన్నా ఏడుపురాదు ఇంకా కానీ దుఃఖం లోపల ఉంటుంది కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు వస్తారు అందరు ఏడుస్తారు అయిపోయింది కింద మీద పడిపోయారు సంధ్యాసమయం అయింది నిజమైన బాధ అప్పుడు మొదలవుతుంది అంటే ఆవిడ అనుకుంటుంది అయ్యో నిన్నటి వరకు మనిషి నాతోనే తిరుగుతూ మాట్లాడుతూ వసే అనుకుంటూ తిరిగాడు ఈరోజు ఉదయం ప్రాణం ఆగిపోయి శవంలా పడున్నాడు కనీసం ఇలా కూడా ఇక తీసుకెళ్లిన తర్వాత చూడడానికి ఉండదు అనే దుఃఖం మొదలైపోయి ఇంకొకసారి ఓపిక లేకపోయినా నీరసం ఉన్నా నీళ్లు లేకపోయినా ఆ ఏడుపు వస్తుంది అది చిట్ట చివరి దుఃఖం ఎవరికైనా ఆ శవయాత్ర అప్పుడు వస్తుంది గగవతి వాయో దేహపాయే భార్యా బిబ్యతి తస్మికాయే ఇంకా మనిషి రేపటి నుంచి ఉండడు లేకపోతే ఉండదు అంతే కాబట్టి ఇప్పుడే దానికి మనం ఏ కృతజ్ఞత చూపించుకోవాలన్నా ఏ శ్రద్ధ ఏ ప్రేమను మనం ప్రకటించుకోవాలన్నా ఇప్పుడే సమయం ఆ ఏడు పేడి చేస్తే మా ఇంట్లో కూడా అంటుంటారు ఒరే నువ్వు చస్తే ఒక ఏడు పేడి చేస్తానరా ఏదైనా తప్పులు చేసినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఇదేంటి ఒక ఏడుపుడుస్తాను ఒకేడు పీడుస్తాను ఆఖరి ఏడుపు అనమాటది ఆ ఒక్కసారి ఏడు సంసారోయం అతీవ విచిత్ర ఒక కర్రపుల్ల దాటుకుని వెళ్ళిపోతే ఇంకొక అరపులు ఏమైనా ఆగిపోయిందే ఇంకొకరపులు ఏమైనా బాధపడుతూ ఉంటుందా ఉండదు ఎవడి బ్రతుకువాడి అందుకనే ఎవరికెవరు ఈ ఎవరి ఎవరికేరుక ఏ దారిటు పోతుందో ఎవరినీ అడుగక కాకపోతే నా దృష్టిలో భార్య భర్త అన్న చెల్లి తండ్రి కొడుకు తాతయ్య అమ్మమ్మ ఈ బంధాలన్నిటికంటే తల్లి పిల్లకుండే బంధం చాలా బాగా ఎక్సలెంట్ అది మిగతావన్నీ తాత్కాలిక బంధాలే ఏది చర్మ బంధాలు మిగతావన్నీ తల్లికి పిల్లకుండే బంధం పేగు బంధం అది తెగదండి అందుకని అనే అక్షరానికి అంత గొప్ప విలువ ఉంది అమ్మ ఆ తత్వానికి అంత గొప్పతనం ఉంది అమ్మాద ఉల్లయే అమ్మా వైవణంగా అమ్మా అని పిలవని ఏ జంతువునా ఉంటుందా మూగవాడికి ఏ భాష రాదు నానాని రాదు కానీ అమ్మా అని వస్తుందండి భగవంతుని పెట్టిన ఒక్క మాట అండి మూగవాడు ఏ మాట మాట్లాడు కానీ ఒక్క మాట మాట్లాడతాడు ఏంటి మా మా మా కాబట్టి మిగతా బంధాలు భార్య భర్త అన్న చెల్లి ఇవన్నీ కూడా మీరు గమనించండి చర్మ బంధాలు ఈ చర్మాన్ని చూసేహో వీడు మా తన్నయ మా అన్న మా భర్త మా భార్య అనుకుంటారు కానీ తల్లికి శిశువుకి ఉండే బంధం చూసారండి ప్రేగుబంధం అది అది ఇట్స్ పార్ క్లాసికల్ కాబట్టి ఇక్కడ ఆ ఒక్క బంధాన్ని శంకర్లు పుట్టుకోరు ఎక్కువగా తల్లిని ఎక్కువగా స్పృశించారు ఎందుకంటే ఆయన కూడా తల్లి అంటే ప్రాణం కనుక ఇక్కడ భార్యనన్నారు పిల్లని అన్నారు కాతే కాంతా కస్తే పుత్ర ఎందుకు కాతే మాత కస్తే పుత్ర సంస్కృతం పదం బాబడింది కదా కాబట్టి తల్లిని ఎక్కువగా ముట్టుకోరు శంకర్లు ఎందుకంటే నిజంగా తల్లిని ముట్టుకుంటే దైవాన్ని ముట్టుకున్నట్టే కానీ తప్పక ఒక దగ్గర ఏంటి నమే మాత నమే పిత నాకు తల్లి లేదు తండ్రి లేదు అంటే దేహము అనే స్పృహ వస్తే తల్లి తప్ప ఇంకెవరూ లేరు దేహస్పృహే పోతే తల్లి కూడా లేదు అర్థమైందండి అందుకని నేను ఇప్పుడు ఒక మాట చెప్తుంటాను ఈ లోకంలో జన్మనిచ్చి మనల్ని ప్రేమించేది తల్లి అయితే జన్మే లేకుండా చేసి ప్రేమించేవాడు గురు కాబట్టి జన్మనిచ్చేది తల్లి ఆవిడ రుణం మనం తీర్చుకోలేము జన్మే లేకుండా చేస్తాడు గురువు వాడి రుణం ఏం తీర్చుకుంటాం నాస్తి గంగా సమం స్నానం నాస్తి రూపం గురసమం గాయత్రి ఆహన పరం మంత్రం నమాతుపరదైవతం గురువు కంటే గొప్ప రూపం ఈ లోకంలో ఏది ఉండదట గంగకంటే పవిత్రమైనటువంటి జలం ఏదీ లేదట గాయత్రి మంత్రానికి మించిన గొప్ప మంత్రం ఏదీ లేదట తల్లి కంటే గొప్ప దైవం ఏదీ లేదట అంటే ఆ తల్లిని నమస్కరిస్తే గాయత్రి మంత్రం చేసిన పుణ్యం కానీ గంగలో స్నానం చేసిన పవిత్రత కానీ గురువుని ఆరాధించినటువంటి ఆ శిష్యత్వం కానీ అన్నీ ఆ తల్లి పాదాల దగ్గర ఉన్నాయ్యా కాబట్టి మాతృదేవోభవ శాస్త్రం అంటుంది ఆ బంధం కంటే గొప్పదేది కాదు ఈ తల్లి తొమ్మిది నెలల బంధం ఇస్తే భూదేవి ఆ తల్లి తొంభై ఏళ్ళ బంధం ఇస్తుంది బస్ అంతటితో రామ్ స్వస్తి ఇంకా కాబట్టి వచ్చాము అందుకని మనకి తత్వాలు కూడా ఉంటుంది వస్తా ఒట్టిది పోతా ఒట్టిది ఆశ ఎందుకన్నా ఎంత అద్భుతమైనటువంటి తత్వాలండి అది తల్లి గర్భంలో నుంచి పిల్లాడు బయటకు వచ్చేటప్పుడు శిశువు ఏం ఉండదు కాని పిడికిలు బిగించి వస్తుంది గమనించండి అదే సంసారోయ వి అతీవ విచిత్ర ఏమైనా ఏదైనా పట్టుకోవాలి ఏమీ లేని ఎందుకు పట్టుకోవాలి ఆ శిశువు నేర్పుతుంది అబ్బాయి ఇక్కడ నువ్వు పట్టుకునేవన్నీ ఏమీ లేనిది ఎలా పట్టుకుంటున్నావు నేను ఎలాగైతే ఏమీ లేకుండా గుప్పిడు ముడుచుకుని పట్టుకుని వస్తున్నాను నువ్వు కూడా ఇక్కడ పట్టుకున్నావే నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇల్లు ఇది అదని అది కూడా ఏమీ లేనిది ఇలా పట్టుకుని బాగా చూడ ఆ పిల్లాడు మనకు నేర్పుతున్నాట కత్వం కోహం కుత ఆత అంటే నువ్వు ఎవరు అని అర్థం అర్థమైందంటే ఆ సంస్కృత పదం అది క్వా క్వా అంటే నువ్వెవరు నువ్వెవరు నువ్వెవరు అని అర్థం ఆ శిశువు నేర్పుతుంది తల్లికి అమ్మ నువ్వెవరు నానా నువ్వెవరు పిల్లల్ని ఎత్తుకుంటే కో అని అరుస్తుంది కదా అంటే మనం ఎత్తుకోగానే నువ్వెవరు నువ్వెవరు నువ్వెవరని అరుస్తుంది మనం ఏంటంటే నేను ఒరే నువ్వు నన్నెత్తుకుంటున్నావురా నిన్ను నలుగురు ఎత్తేసే రోజు వస్తుందిరా నువ్వు ఆలోగా నువ్వెవరు అర్థం చేసుకోరా ఆలోగా నువ్వెవరువో నువ్వేమిటో నువ్వు అర్థం చేసుకోరా కాబట్టి అది ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఈ సంసారం అనే దాని నుంచి బయట ఎలా పడాలి కృష్ణుడు అంటాడు అసంగ శస్త్రే నృఢే న చివ తదం తత్పరి మార్గితవ్యం ఎస్మిన్ గతానని వర్తంతి భూయ ఎలా బయటపడాలి ఇక్కడ శంకర్లు అంటున్నారు మనకు తొమ్మిదో శ్లోకంలో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిమోహే నిశ్చలం నిశ్చలీవన్ముక్తి సత్సంగే నిస్సంగం నిస్సంగేహ నిమోహే నిశ్చలం నిశ్చలత్వేముక్తి భోవిందం భోవిందం గోవిందం భూమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహిణి ఇది అందరూ కోట్ చేస్తారు ఈ శ్లోకం అందరూ అందరికీ తెలుసు కూడా కానీ ఇందులో తెలియని మర్మం ఒకటి ఉంది ఎంత చిలికిన ఇందులో నుంచి వెన్న వస్తూనే ఉంటుంది అది దీని ఒక గొప్పతనం మొట్టమొదట నాయన నీకు ఎలాగ ఇది విడిపోతుందని ఆలోచించకు ఏది వదలక్కర్లేదు శంకర్లు ఎప్పుడు దీన్ని వదిలే దీన్ని వదిలేయని ఎప్పుడు అనరు గమనించండి అయిన దాన్ని పట్టుకోమంటున్నారు కానీ దీన్ని వదిలేయమనట్లేదు మనం అయినదాన్ని పట్టుకున్నామంటే కానివి వాటంతటవి వదలబడతాయి అర్థమైందా కాబట్టి ఎలా పట్టుకోవాలి ఎలా తెలుస్తుంది అందుకే శంకర్లు అంటున్నారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి నీ జీవుడికి ముక్తి కలగాలి అనంటే మళ్ళీ జన్మ అనేటువంటి చక్రంలో నువ్వు పడకుండా నలగకుండా ఉండాలి అనంటే నువ్వు ఎలా బయటపడాలి అనంటే సత్సంగం అనేది ఒక మార్గం అంటే సత్సంగము అనంటే సతాం సంగ సహ అంటే సత్యమైన విషయంతో సాంగత్యాన్ని పెంచుకో మనం దేంతో సాంగత్యాన్ని పెంచుకుంటున్నాం అసత్యమైన విషయాలతోటి మనం చేసేది కూడా మేము మనం కూడా చేస్తున్నాం అసత్య సంఘాలు ఇప్పుడు అది మానుకుని సత్సంగం చేయమంటున్నారు అసలు సత్యం అంటే ఏంటి ఓ ఇక్కడ మనం మూడింటిని గుర్తు మామూలుగా సత్సంగం చేయండి సత్సంగం చేయండి అంటారు ఏమిటి సత్సంగం ఆలోచించండి సత్సంగం చేయడం అసలు చెయ్యడం ఏంటి సత్సంగం చేయండి అంటే ఏంటి చేయాలి అస్యం సత్సంగం అంటే ఈ లోకంలో సత్యం అనేది ఒక్కడే ఏకం సత్ బ్రహ్మ సత్యం జగన్మిత్యా జీవో బ్రహ్మైవ నాపర శ్లోకాన ప్రవక్ష్యామిక్తం గ్రంథకోటి ఏమిటనంటే బ్రహ్మ సత్యం పరమాత్ముడే సత్యము ఈ ప్రకృతి కదిలిపోయేటువంటి చరప్రకృతి కాబట్టి పరమాత్ముడు సత్యం దాంతో సాంగత్యాన్ని పెట్టుకోవాలి బాగుంది స్వామీజీ అది కదా ఈ బాధలన్నీ అయితే ఇప్పుడు పరమాత్ముడు సత్యమని తెలుసుకున్నావు కదా దాంతో సాంగత్యం పెట్టుకునేదానికి ఉపాయం చెప్తే పెట్టుకుంటావా ఆ చెప్పండి పెట్టుకుంటాను దానికి ఉపాయం ఏంటి తెలుసండి పరమాత్ముడి విషయంలో పరమాత్ముని తెలియచెప్పడానికి మనకు ఉపాయం ఏంటి తెలుసా ప్రమాణం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే శాస్త్రం ప్రమాణం కాబట్టి శాస్త్రాన్ని పట్టుకుంటే పరమాత్ముడి దగ్గరికి చేరుకుంటాం శాస్త్ర శాస్త్రముల ద్వారా మాత్రమే పరమాత్ముడు తెలియపడతాడు ఎందుకని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ దరుడ నారాయణ వేదవేద్యే పరేపుంషి వేదవేద్యుడు అనంటే వేదము చేత తెలియబడేటువంటి వాడు ఎందుకనేది ప్రమాణం కనుక కాబట్టి శాస్త్రం ప్రమాణం కనుక శాస్త్రం ద్వారా పరమాత్ముడు తెలియబడతాడు అప్పుడు నువ్వు పట్టుకోవచ్చు కానీ ఆ శాస్త్రం నాకు అర్థం కాదే కాబట్టి ఇప్పుడు నాకు ఎవరు కావాలి తెలుసండి ఒక గురువు కావాలి ఒక శాస్త్ర కావాలి ఎవడైతే శాస్త్రంలోని తత్వాన్ని విప్పి విడమరిచి నాకు తెలియపరిచి పరమాత్ముడిని చేర్పించగలడో నా గమ్యాని నన్ను చేరేటువంటి మార్గాన్ని సూచించగలడో వాడే గురువు కాబట్టి ఇప్పుడు మనకు సత్సంగం అనంటే మూడు అర్థాలు ఉన్నాయి సత్యము అనంటే పరమాత్మ వాడితో సంఘము అయితే పరమాత్ముడు మనకు తెలియబడాలంటే శాస్త్రం ప్రమాణం కనుక దాంతో సంఘము అయితే శాస్త్రాన్ని తెలియజెప్పేటువంటి వాడు గురువు కనుక వాడితో సంఘము అయితే ఈ ముగ్గురు వేరే కాదు ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ ఎవరైతే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలెడతాడో పరమాత్మ నాకు మార్గం తెలియట్లేదు దారి తెన్ను తెలియట్లేదు నిన్ను పొందాలనేటువంటి తీవ్ర వాంఛ తప్ప నాకు ఈ ప్రపంచంలో ఆసక్తి లేదు కాబట్టి నాకంతా చీకటిగా అయోమయంగా ఉంది నిన్ను పొందడానికి మార్గం నాకు ఎక్కడా కనిపించట్లేదు ప్రపంచమంతా నాకు అర్థమవుతుంది కానీ పరమాత్ముడు నిన్ను నేను పట్టుకోలేకపోతున్నాను నాకు నువ్వు తప్ప నాకెవరు అక్కర్లేదు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన నన్ను నువ్వు తప్ప నన్ను కాపాడగలరు నువ్వే నన్ను రక్షించాలి నీ దగ్గరకు నువ్వే చేర్చుకోవాలని కనుక శుద్ధమైన మనస్సుతో కనుక ప్రార్థన చేస్తే ఎక్కడో ఉండడండి వాడు ఒక రూపాన్ని ధరించి మన దగ్గరికి వస్తాడు గురువుగా మన దగ్గరకు ఒక గురువు వచ్చాడు అని అంటే గుర్తుపెట్టుకోండి ఆ ఏడుపు విన్న పరమాత్మ గురు రూపాన్ని ధరించి మన ముందుకు ఒక బస్సు ఎక్కితే కూర్చుంటే చాలు మనకు ఏ రకంగా అది గమ్యం చేస్తుందో గురువు తత్వాన్ని సరిగ్గా మనం పట్టి దాన్ని అధిరోహించగలిగితే వాడు కడికి చర్చలు అక్కడికి చేరుస్తాడు అర్థమైందా అందుకనే ఇక్కడ కూడా భజగోవిందంలో శంకర్లు అంటున్నారు సత్సంగము అని అంటే సత్పురుషుల యొక్క సాంగత్యం గురువుతోటి సంగం ఆ సత్పురుషుడితో పెట్టుకునే సాంగత్యం మెల్లమెల్లగా ఆ గురువు వాడు మన యొక్క దుఃఖాన్ని ఒక్కొక్కదాన్ని తొలగించి గురు అనే గురు ఏదో పుగిటి పురాణాలు మనమే దొలించేసుకోవడం కాదండి ఆ మాటలు ఈ కబుర్లు ఈ కథలు ఆ కథలు చెప్పడం కాదండి కథ లక్కర్లేదండి ఇక్కడ ఆత్మకథ కంటే గొప్ప కథ ఏమైనా ఉందా నీ ఉద్ధరణను కోరి నిన్ను ఉద్ధరించడానికి మనలో ఉండే దుఃఖాన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కదాన్ని తరుగుకుంటూ పోయినవాడే దాన్ని తీసేయగలిగిన వాడే గురు అర్థమైందండి మీకు చెప్పాను మంత్రం ఇచ్చినవాడు మహాత్ముడు జ్ఞానాన్ని ఇచ్చినవాడు గురువు మహాత్ముడికి గురువుకి తేడా ఏంటంటే మహాత్ముడు మార్గాన్ని సూచిస్తాడు గురువు గమ్యాన్ని చేరుస్తాడు అంత తేడా ఉంటుంది న గురోరధికరధికం తప తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమ ఆ గురు ఒక్కడే నాకు దయానంత సరస్వతి ఎందుకంటే మట్టి ముద్దలి ఒక కుండలా మార్చగలిగినటువంటి నైపుణ్యం ఆ శిల్పి ఆయనే రాయిని రాముడిగా మార్చగలిగిన గొప్ప నైపుణ్యం ఆయన దగ్గరే ఉంది కాబట్టి గురుబంధం గొప్పది అందుకనే ఆఖరికి శంకరులు ఇంకో మాట కూడా అంటారు తల్లి అంటే చాలా ప్రేమ మిగతా బంధాల్ని ఆయన తీసేశారు ఒక స్థాయికి వచ్చేటప్పటికి తల్లిని కూడా తీసేసారు ఇప్పుడు గురుబంధం చాలా గొప్పదంటున్నారు ఇంకొక స్థాయికి వెళ్ళేటప్పటికి ఆత్మస్థితికి వెళ్ళేటప్పటికి నగరుర్ నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం అంతా ఏకమై ఉన్నటువంటి సచ్చిదానంద ఘన చైతన్యంలో అంతా ఒకటే అనే స్థాయికి తీసుకెళ్తాడు గురు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత దాన్ని వదిలేస్తాడు ఈ పోల్ వాల్ట్ ఉంటుంది అంటే పెద్ద వెదురు పొంగు తీసుకొని పరిగెడతాడనమాట పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి ఆ వెదురు పొంగును అలా గుద్దు గుద్దుతాడు గుద్దితే అది ఒంగుతుంది వీడిని బాగా పైకి లేపుతుంది ఆ టెంపర్కి వాడు ఏం చేస్తాడు అక్కడ తాడు కట్టుంటారు కదా వాడు అవతలకి దాటుతాడు ఈ కరణ ఏం చేస్తాడు పట్టుకుపోతాడా అవతలు అలాగని గురువనే వాడు కూడా శిష్యుడికి ఆ వెదురు పొంగులాగా వాడికి ఊతనిచ్చి కిందన్న వాడి టెంపర్ తోటి పైకి లేపి దాటించేసి వాడు ఉండిపోతాడు నా గురునైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం వీడు ఎందుకండి ఉండిపోయాడు ఇంకా చాలామందిని లేపి అవతల దాటేయాలి కనుక వాడు అక్కడికి వెళ్ళిపోతే ఇంకా దాటడానికి ఎవరు ఉండడు కాబట్టి ఇక్కడ శంకర్లు అదే సత్సంగత్వే నిస్సంగత్వం సత్పురుషుల యొక్క సాంగత్యంతో శాస్త్ర పరిజ్ఞానం మనకు మొదలవుతుంది ఎందుకు ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిదిధ్యాసితవ్య ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే మొట్టమొదట శ్రవణం చేయాలి అసలు ఏమిటో విషయం తెలియాలి మనం బాంబే వెళ్ళాలి అసలు బాంబే అంటే ఏమిటో తెలుసుకోకుండా బాంబే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నిలబడ్డావు ఏమిటి అర్థమవుతుంది కాబట్టి అసలు బాంబే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి దిగితే ఏం చేయాలి విని తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళి ఎలా ఏం చేస్తావు కాబట్టి చాలామంది అంటారు అసలు ఈ శాస్త్రాలు అక్కర్లేదు గురువు అక్కర్లేదు ఎవరు అక్కర్లేదు నువ్వు కూర్చో నేనెవరు నేనెవరు నేనెవరు ప్రశ్న వేసుకుంది ఏంటి అడ్రస్ అత్తాపత్తా ఏం లేదు కూర్చుంటే ఏమవుతుంది అప్పుడు వీడు కూర్చుంటాడు అనుకోండి నేనెవరు నేనెవరు ధ్యానం చేస్తున్నాడు నువ్వు దుర్మార్గుడివి నువ్వు పలానా అప్పుడు ఒకడికి మోసం చేసావు నువ్వు మోసగాడివి నువ్వు ఒకడికి వంచన చేసావు నువ్వు వంచకుడివి నువ్వు దగురుకోచివి దౌర్భాగ్యుడివి ధృతరాష్ట్రుడివి దుర్యోధనుడివి నేనెవరు నువ్వు పచ్చి దొంగవి నేనెవరు నువ్వు పచ్చి తాగుబోతు నేనెవరు నువ్వు పచ్చి తిరుగుపోతు మన కర్మలే మనకు స్పందిస్తూ ఉంటాయి మన లోపల ఇంకేమిటి వీడియన్నీ చూసి చూసి ఆఖరి కనుక్కుంటాడు ఊరి బాబోయ్ నేనెవరని అడగకుండా ఉంటే బాబుని వెండి ఇంటికి రాకుండా ఉంటాయి చచ్చు కూర్చుంటా డోరం మూసుకుని కాబట్టి ఆత్మ విషయాన్ని అవగాహన లేకుండా కూర్చుని నేనెవరు నేనెవరు నేనెవరు ఏమొస్తుంది నేనెవరండి అది ఏంటిది సరే ఇప్పుడు సపోజ్ ఎవరి దగ్గరికైనా ఏమిటి నేను ఎవరండి అని అడిగారనుకోండి నేనెవరు అని ఎవరి దగ్గరికైనా వీళ్ళు అడగడానికి అదొక ప్రశ్న లేదు నేనెవరు అని నాకు నేను కాదు నాకెప్పుడైతే ఈ ప్రపంచము నిస్సారమైంది ఇది స్థిరం కాదు అని తెలిసిందో పరమాత్ముడే సత్యమని అని తెలిసిందో మరి దేహంలో ఉండే నేనెవరో నాకు అర్థం కావట్లేదో వెంటనే నాకు ప్రమాణం ఏంటని అంటే గురువు గురువు యొక్క వాక్యం నాకు ప్రమాణం అందుకనే మనకు తత్వబోధలో కూడా గురువు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ గురువు పట్ల గురువు బోధించే వేదాంత వాక్యాల పట్ల విశ్వాసం ఎవరికైతే ఉంటుందో దానే శ్రద్ధ అన్నారు విశ్వాసము దాంట్లో గొప్పగా రెండు అక్షరాలు ఉన్నాయి మధ్యలో ఏమిటి శ్వాస శ్వాస అనేది ఈ జన్మను నడిపిస్తుంది విశ్వాసము అనేది శాస్త్రాన్ని పట్టుకుంటే జన్మే లేకుండా చేస్తుంది ఈ జన్మను నడిపించాలంటే శ్వాస కావాలి అసలు జన్మే లేకుండా చేసుకోవాలంటే శాస్త్రాల విశ్వాస కావాలి అర్థమైందండి కాబట్టిక్కడ సత్సంగము అనేటువంటి దాంతో మనకు శంకర్లు ఒక అద్వితీయమైనటువంటి కోణాన్ని ఇస్తున్నారు ఒకసారి నారద మహర్షి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మహావిష్ణువు ఈ లోకంలో గొప్ప మహాత్ముడు ఉంటే చెప్పవయ్యా వాడిని దర్శనం చేసుకుంటాను అన్నా మహావిష్ణువు అన్నారట లేదు నువ్వు భూలోకానికి వెళ్ళు భూలోకానికి వెళ్ళి ఒక పక్షి గుడ్డులో నుంచి పక్షి పిల్ల బయటకు వస్తుంది ఒక్కసారి చూసిరావా నేను ఏదో చెప్పాడు ఎక్కడో ఏదో సంబంధం ఉంటుంది సరే వెళదాంలే అని కిందకొచ్చాడు వస్తే అక్కడ గుడ్డుని చీల్చుకుంటూ పక్షి పిల్ల బయటకు వస్తుంది ఈ నారదుని వెళ్ళాడు ఆ పక్షి నారదు చూసి కుడుక్కుని ప్రాణం వేదిక రామరామ ఏం పాపం అయిపోయిందో ఏమిటో అనుకొని మళ్ళీ పరిగెత్తుకెళ్తాడు ఏమయ్యా మహావిష్ణు ఏమిటయ్యా బాబు నా చేత ఈ పాపం చేయిస్తావా పవిత్రమైనటువంటి మాట నేనడిగితే నా చేత అపవిత్రమైన కార్యం చేయిస్తావా ఏమిటా అంటే అలా కాదు ఒకసారి పరిగెత్తుకుని వెళ్ళు ఆవు ఈనుతూ ఉంది దూడ పుడుతుంది వెళ్ళవా అన్నాడు బాబు ఇందాక అదే హిందీ ఇప్పుడు దీని వెళ్ళు నేను చెప్పింది వినన్నాడు సరే ఇంకా విష్ణు చెప్పాడు వెళుతున్నాడు రెండో ట్రైల్ అనమాట వెళితే అక్కడ ఆవు గర్భంలో నుంచి లేగదోడ బయటకు వస్తూ ఈయన వెళ్ళాడు నారదడలా నిలబడ్డాడు ప్రదక్షిణం చేశాడు అంటే దూడ వస్తున్నప్పుడు ప్రదక్షిణం చేయాలి కదా మహర్షి తెలుసు కనుక ప్రదక్షిణం చేస్తూ ఆ దూడ బయటకు వచ్చి కింద మహర్షిని చచ్చింది వారి బాబు గోహత్యా పాతకం అదేనా పంచిపోయింది ఇది గోహత్యా పాతకం ఇది బ్రహ్మహత్య పాతకం లాంటిది ఇది పాపం అన్యం పుణ్యం ఎరగకుండా దోడ బయటకు వస్తున్న దోడని నేను చంపాను ఈ మహావిష్ణువు నన్ను ఏదో ఆట మళ్ళీ పరిగెత్తుకుని పైకి వెళ్ళి కాళ్ళు పట్టుకుని గోహత్య పాపం అందుకుందయ్యా బాబు ఇది ఏంటిలా చేస్తున్నావు అంటే నారదా నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను ఇంకొక పని చేస్తావు ఇంకేం చేయను అంటే అలా కాదు నారదా చెప్తాను నువ్వు ఒక పని భూలోకంలో రాజుగారు ఒకరున్నారు ఆయనకి లేక లేక పదహారేళ్ల తర్వాత ఒక శిశువు పుడుతుంది వీళ్ళు ఒక్కసారి బాబోయికెళ్ళు పచ్చి గుడ్లో నుంచి వస్తే ఎవడు పట్టుకుంటున్నాను నువ్వు అది చచ్చిందని అంటే దూడ చేస్తే ఆవేవి నా మీద కేసు వేయది నన్ను ఏం శిక్షించదు ఇది రాజుగారు లేకలేక పదహారేళ్ల తర్వాత ఒక శిశువు పుడుచు వెళ్ళి చూడమంటున్నావు ఇప్పుడు వరుసగా రెండింటినీ ఇప్పుడు ఇది మూడోది ఇది కూడా నా ఖాతాలో పడింది అనుకో అక్కడే తలకాయి పోతుంది మొండేకి సంబంధం లేకుండా అయిపోతుంది నేను చచ్చినా వెళ్ళన్నాడు అబ్బాయి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నా మాట విను కాదనుకో దయచేసి ఒక్కసారిని రిక్వెస్ట్ చేశారు సరే ఇంత అంటున్నావు నన్ను నువ్వే కాపాడతావు కదా ఓకే కాపాడతాను వెళ్ళు మొత్తం మీద వచ్చాడు నారదుడు రాగానే మహర్షి రెండి రెండు మీకు శుభవార్ చెప్ప తెలుసు తెలుసు వస్తున్నాను తెలిసి తెలిసే ఇప్పుడు అగ్నిగుండంలో దూగడానికి సిద్ధమే వస్తున్నాను నారదుడు అన్నాడు రాజా ఎవరినీ రానివ్వకండి లోపలికి నేను ఒక్కడనే వెళ్తాను అనుకున్నాడు మొత్తం మీద ఏదైతేనే గదిలోకి వెళ్ళాడు తలుపు వేశాడు అప్పుడే పుట్టిందనమాట శిశువు మాట్లాడింది నారద ఏంటి చూశాడు ఆకాశవాణి కాదు అశరీరి కాదు శిశువు మాట్లాడుతుంది నారద నేనెవరో నీకు తెలుసా అదేంటి ఇప్పుడు పుట్టేవారు మాట్లాడుతున్నావు ఇప్పుడు పుట్టలేదు మహాత్మా సాధు జనుల యొక్క సంగత్యం వల్ల నేను ఉద్ధరింపబడ్డాను సత్సంగం వల్ల ఈరోజు నేను మానవ జన్మని ఎత్తాను అసలు నువ్వు ఎవరు నాకు చెప్పు నువ్వు మొట్టమొదటి వచ్చినప్పుడు పక్షిగా గుడ్డులో నుంచి బయటకు వచ్చాను నువ్వు రాలేదనుకో నీ దృష్టి నా మీద పడలేకపోతే ఆరేళ్ళు ఏడేళ్ళలో ఎగురుకుంటూ డేక్కుంటూ పాక్కుంటూ బతకాల్సిన దాన్ని ఒక దివ్యమైన మహాపురుషుడువి నువ్వు వచ్చావు నీ యొక్క దర్శన చేత ఆ జన్మ అక్కడికి అయిపోయింది లేకదోడగా గోగర్భాన్ని చేరుకున్నాను అక్కడికి నువ్వు వచ్చావు అక్కడ నీ దర్శనమైంది అసలు మా ఆవు పాలు తాగకుండానే నా ప్రాణం విడిచిపెట్టేశాను వెంటనే ముక్తి కలిగింది ఇప్పుడు నారద పవిత్రమైన మానవ జన్మ వచ్చింది దీన్ని ఉద్ధరింపజేసుకునేందుకు ఉపదేశం ఇవ్వవయ్యా నీలాంటి మహాత్ములు దొరకరయ్యా ఈ లోకంలో అనంటే అప్పుడు అర్థమవుతుంది నారదుడికి ఓహో మహావిష్ణువుకి నేనే మహాత్ముణ్ణి అని చెబితే బాగుండదు కనుక నా మహాత్మ్యాన్ని నా గొప్పతనాన్ని ఏ రకంగా చాటి చెప్పాడా బా అది సత్సంగం యొక్క గొప్పతనం సత్పురుషులతో ఉండే సాంగత్యంతో తెలియకుండా మన పాపాలన్నీ కాలిపోతూ ఉంటాయి వాళ్ళతో నడుస్తూ ఉంటాయి వాళ్ళతో తిరుగుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళి కూడా మనం పాపాలు చేయాలనుకోవడం మానుకోవాలి కాబట్టి అలాంటి సాంగత్యంతో సత్సంగత్వే నిస్సంగత్వం ఇప్పుడు ఏంటన్నారు ఆ సత్సంగం వల్ల నిస్సంగం ఈ ప్రపంచాన్ని మనం వదలక్కర్లేదు సత్పురుషుడు దొరికితే వాడిని పట్టుకుంటే చాలు విన్నీ వదిలిపోతాయి చెట్టు ఎక్కుతున్నాం అనుకోండి ఈ కొమ్మని వదలాలి అని అనుకో పై కొమ్మని పట్టుకోవాలని తాపత్రయపెడితే ఈ కొమ్మ ఆటోమేటిక్గా వదిలిపోతుంది అర్థమైందా దీన్ని వదిలిపెట్టకుండా దాన్ని పట్టుకోకుండా దీన్ని వదలాలి దీన్ని వదలాలని జపం చేస్తే అవుతుందా తల కింద నిలబడి ఆ కొమ్మ మీద కూర్చుని దాన్ని శుభ శుభ్రంగా పూజలు చేస్తే ఉన్న అవ్వదు చేయవలసిందల్లా ఒకటే పట్టుకోవలసిన దాన్ని పై కొమ్మని పట్టుకుంటే క్రింద కొమ్మ తనంత తాను వదిలిపోతుంది మనం పైకి ఎదుగుతూ ఉంటాం అలాగనే సత్సంగము దాన్ని పట్టుకుంటే నిస్సంగం అనేటువంటిది ప్రపంచం పట్ల మన ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే నిస్సంగత మొదలైందో మనలో నిస్సంగత్వే నిర్మోహత్వం మోహం అనేది పోతుంది గమనించండి ఎప్పుడైతే మోహం పోయిందో మోహం పోయినవాడి వాడి పరిస్థితి తెలుసండి వాడికి దుఃఖం ఉంటుంది కానీ గమనించండి బాధ ఉండదు దుఃఖం వేరు బాధ వేరు ఏమిటోనండి నేను చాలా బాధపడిపోతున్నాను అంటారు దుఃఖం అప్పటికప్పటికి కలిగేటువంటి ప్రతిస్పందన అది ఎవ్వరికైనా మహాత్ముడికైనా ఉంటుంది ఏమిటి తెలుసండి దుఃఖానికి బాధకి తేడా పాలు కాచి తోడిడితే రాత్రి అంతా ఉంటే పొద్దునకి ఏమవుతుంది పెరుగు అలాగనే ఈ దుఃఖాన్ని శుభ్రంగా కాచి దాన్ని శుభ్రంగా తోడెట్టి రాత్రి అంతా మన దగ్గర ఉంచుకుని ఉదయం చూస్తే అది బాధ అది అంటే దుఃఖంతో మనం బ్రతకడం దాన్ని పెనవేసుకుని మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ దాన్నే చింతించుకొని విలువలేని విషయాల్ని మనం పోగు చేసుకుని దాంతో బ్రతకడం మొదలు పెడితే మనకేమొస్తుంది బాధ కాబట్టి మహాత్ములు దుఃఖం రాగానే చూస్తారు వెంటనే దాని నుంచి ఆ దుఃఖాన్ని తప్పించుకొని బయటికి వెళ్ళిపోతారు షాక్ అబ్జర్బర్స్ అనమాట అందుకనే కృష్ణుడు కూడా సుఖ దుఃఖేశాభాలాభౌ జయా జయ దుఃఖము అనే స్థాయిలోనే నువ్వు దాటగలిగితే నీకు బాధలు ఉండవు బాధ తర్వాత వీడికి ఎంత బోధపరిచినా అది పోదు అర్థమైందండి అందుకని దుఃఖం రాగానే బస్సులో వెళుతుంటాం కారులో వెళ్తుంటాం చూడండి స్పీడ్గా వెళ్తుంటాం ఒక గొయ్యి వచ్చింది అనుకోండి అందులో డ్రైవర్ ఇంకా కంట్రోల్ చేయలేకుండా పడేసాడు అనుకోండి బండి అంతా టిల్ట్ అయి పడిపోకుండా కింద ఏం చేస్తారంటే షాక్ అబ్జార్బర్స్ జోకర్స్ అంటారనమాట అవి ఇస్తారు అది షాక్ని అబ్జార్వ్ చేసుకుంటుంది ఆ గోతిలో పడ్డప్పుడు ఆ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి ఆ స్పీడ్ని ఆ గొయ్యి తీసుకుని పడేస్తుంది బండిని ఆ తిరగనివ్వకుండా ఆ గోతిలో పడ్డప్పుడు కలిగేటువంటి చలనాలు వికారాలు మార్పుల్ని ఆ షాక్ అబ్జార్బర్స్ తీసుకుని బండినా నిలబెట్టి మళ్ళీ నడిపిస్తుంది అలాగని మహాత్ముడికి సాధన వల్ల అనుష్ఠానం వల్ల దైవానుగ్రహం వల్ల గురువు యొక్క అనుగ్రహం వల్ల శాస్త్రశ్రవణం వల్ల దుఃఖము అనేటువంటిది కూడా లోపల షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి వెంటనే మళ్ళీ ప్రయాణం మళ్ళీ గేరు మార్చుకుంటాడు వెళ్ళిపోతూ ఉంటాడు వీడేం చేస్తాడు తెలిసి నీవేమీ లేనివాడు ఈ గోతులో పడుండి ఇంతేనా పొద్దు నేను ఇంతే గందరగోళం అవుతుంటున్నాను మనకు దుఃఖం వచ్చిన అలా చేస్తుంటాం ఎప్పుడైతే నిస్సంగత్వే నిర్మోహత్వం స్థితికి వచ్చామో ఆ మోహము ఎప్పుడైతే పోయిందో గమనించండి మోహము పోతే బాధ ఉండదు మనిషికి మీకొక్క మాట చెప్పాను మీరు బాధలతోటి దుఃఖాలతోటి దేన్ని సాధించలేరు మీరు సాధించగలిగితే ప్రేమ సాధన ఇవి రెండే సంకల్ప తోటి ఏదేనైనా సాధించవచ్చు కాబట్టి ఈ రకంగా ఈ సత్సంగాన్ని వీటి యొక్క స్థాయిల్ని మనకు చాలా అద్భుతంగా వివరిస్తారు సత్సంగే నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భ గోవిందం భజ గోవిందోవిందం భజ మూఢమే సంప్రాప్ సే ని నచ్చతి డుకృన్ క